ఆడేదెవరు అమలా విమల కాదు కాదు నేను కమల పాడేదెవరు పద్మా భామ కాదు కాదు నేను ప్రేమ చదివేదెవరు సమతా మమత కాదు కాదు నేను కవిత వ్రాసేదెవరు బాల మాల కాదు కాదు నేను లీల